కీర్తన రెండు వందల డెబ్భై నాలుగు భోగము నేను నీకు భోగివి నీవు శ్రీగురుడ విన్నిటాను చిత్తగించు నన్నును చక్కని జన్మపు సంసార వృక్షమునకు పక్కువ ఫలము పక్కువ ఫలము నీవు భావించగా మక్కువ కర్మమనేటి మతగజమునకునో ఎక్కిన మావటీడవు ఎంచగా నీవు నెట్టనదేహమనేటి నిర్మల రాజ్యమునకు పట్టమేలుచుండిన భూపతి వి నీవే ిట్టయయిన చిత్తమనే తేజిగుర్రమునకూకరేవంతుడవూ ఉపమింపనీవు సంతతమైన భక్తి చంద్రోదయమునకు రంతుల చెలగూ సముద్రమవునివు నీవు చంతల శ్రీవేంకటేశ జీవుడనే మేడలో నా అంతర్యామి వి నీవు అంకెల చూచినను